ఇదొచ్చి గ్రామ సింహము కల దొంతుల గూల్చి ఇంటి గరితలు దొంతులు దక్కజేతురట్ల నే ఇలా సుఖవిజనోక్తి తప్పులెంచు దుర్జనుడు తపకుగా విజ్జనుడు తులలేని బుద్ధిమంతులు సర్వజ్ఞులు మీరు తెలుసు నా తలసు నే తెలిపేదేమిక తప్పులెన్సు దుర్జనుడు తపప్పుగా విజు గ్రామ గ్రామసింహము కలదంతుల గూల్చి ఇంటి గరితలు దొంతులు చక్కజేతురట్ల నే ఇలా సుఖబీజ నోక్తి దుర్జనుడు తప్పుగా వించు సజ్జనుడు తులలేని బుద్ధిమంతుడు సర్వజ్ఞులు మీరు తెలుసు నా తలకు నే తెలిపేదేమిక తప్పు లెంచు దుర్జనుడు తప్పప్పుగా సజ్జనుడు ఇది పదవిభజన